గొప్ప దేవ సర్వశక్తి సంపూట మహోన్నతులకు దేవ మహిమే గొప్ప దేవ నీకు వర్ణాలు ఇస్తాయ గడిచిన కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని సజీలకు పెళ్లి పెట్టుకున్నారు ప్రభా అయినా మీకు నూతనమైన కృపలు ప్రభావ దినానికి మాకు అనుగ్రహించిన ప్రభా నీకే వర్ణాలు నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నారైనా సమస్త జనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వర్యం మీకే కలుగుంది ప్రభావ ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రభావ మీకు సైకోష్టం లేవా మీరు మాత్రం మాట్లాడండి మా జీవితాలు సరిచేయని ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి వాక్యంగా సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీయ తెలుపు ప్రభావ మీ వాక్యం సరైన మీరు జీవించలాగే సాయపడ ప్రార్థిష్టం గొప్ప దేవ ఈ త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివెళ్లి ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మనందరినీ అభిషేకించి ప్రభావ వాక్య కు లో నడిపించి ఈ నామించుకోమని వాటందరూ వాక్యం ద్వారా మీరే మహిమనందులం కేసు క్రీస్తు పరిషత్ నామముల ప్రాధండి నాకేమున్నా ప్రభువా నీకేమర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా నేనేమై నీ దైవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్వు నేనేమైనా ప్రభువా తిన్న చూపిస్తాను ప్రభు అర్పిస్తూ లేమ చింది లేకా వృప్ాంత మంది కేమారి చింది పలి కోరగా చిన్న నీరే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభుబాబా నేను నాకే మున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా విన్నె నాకేమున్న ప్రభువా నీకేర్పిస్తాను సర్వము పోయినా శరీరము పొందినా నాన్న వారే వెలి వేసిన శరీర పుల్వారే నిసి ఆ కులంకా శత్రుల్ ఆ తులంకా శత్రులము వరకు వంచిన ఆయన నాకే ప్రభువా నేనే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయుచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నేను ఇస్తాను నాకేమున్న ప్రభువా ఇంకే అర్పిస్తాను నామూ కైతే ప్రైనాది నాకెంతో మేలు నామూ కైతే ప్రవైనాది నాకెంతో మేలు ఇదు గువా ఇ గు నాయ్యా నేనే మైనా ప్రభువా నిస్తుతిస్తాను నాకే మున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనే మైనా ప్రభువా నిన్నస్తుతిస్తాను నాకే మున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నాకున్నవన్నీయో నువ్వు ఇచ్చినయ్యా నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చిన వేనయ్యా నేనేమైన ప్రభువా నేను ఇప్పిస్తాను నా దేవున్న ప్రభువా నేనే అర్పిస్తాను టాపిక్ ఉంటది పూర్వంగా మనం ముందుకు వెళ్దాం పరిశుభ్రవా దేవా మీకు వదనాలు వేసాయా సర్వోనతడా తండ్రి మీకేస్తూ తెలుసు అవుతారని ఆయన ఈ యొక్క ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాపాడి సజ్జులు మీకు ఎంతో వదనాన్ని ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృతన్మకు అనుగురించి నడిపించండి మేము పో ప్రతి మార్గంలో సరళం చేయండి ప్రతి పనిలో ఏ రీతిగా ఆ యొక్క ఫ్యూచర్ ని చూడగలిగి ఉండటం అనిపిస్తుండగా నేనే సాధ నేను ప్రియల ఉండాలని మీరు మాట్లాడు కాబట్టి రీతిగా వాటిని గ్రహించి ఆ యొక్క నేను ముందుగానే చూసి మా భవిష్యత్తుని సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని జీవించి బిడ్డలుగా తయారు చేయమని ఆర్థిస్తున్నాం యావీ దాన్ని గ్రహించగలిగింది ప్రభు యాకోబు దాన్ని గ్రహించగలిగిండు ప్రభు బిడ్డల భవిష్యత్తులు ఏ రీతిగా ఉంటాయో వాళ్ళు గ్రహించగలిగినారు నేను కూడా దాన్ని గ్రహించి ఆ రీతిగా భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తులలో వారి వారి ఆత్మీయ జీవితాలలో మేము ఇన్వెస్ట్ చేయాలా అనే విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు మరి ఏ రీతిగా నడిపించాలని మీరు మాకు చూపించి మనకు ఈ కృపల్లో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించింది మీరేమైందని ఏ స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్న దినం వరకు సంబంధించిన విషయాలతో ధ్యానిస్తా ఉన్నాను ఎప్పుడైతే ఆ యొక్క ఆది కాండము జనవరి అధ్యాయము నలభై ఐదవ వర్షం మనం ఎప్పుడైతే తన కళాభావాన్ని విశుదీకరించిందో కళా భావాన్ని విశద్ధీకరించినట్టు ఏం జరిగింది అనేది ఆ నలభై ఐదవ వచనంలో మనం చూసినాం ఇది చాలా ఇంపార్టెంట్ మన కవిస్తా జీవితంలో కళలతో కళల రూపకంగా దేవుడు మాట్లాడుతూ అనేక పద్యాలు మనతో దర్శనాలు కూడా అనుగ్రహించి మాట్లాడుతూ ఉంటాడు వాక్య పరంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఓ విషయం అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యము దేని కొడుకు అనుగ్రహించబడింది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూస్తున్నాను వ్యూహాను సువార్త చివరి అధ్యాయంలో చివరి అధ్యాయంలో వ్యూహాను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనకి ఏంటంటే మన ప్రభువు ఎన్నో విషయాలు మనకి చెప్పాలనుకున్నాడు ముఖ్యంగా తన శిష్యులకు చెప్పాలనుకున్నాడు కానీ వాళ్ళు ఇప్పుడు మీరు వాటిని సహించలేరు నేను ఇప్పుడు మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు కానీ మీరు వాటిని సహించలేరు ఎందుకంటే మీరు ఇంకా ఆత్మీయంగా ఎడగలేదు మీరు ఇంకా శారీరకంగానే ఉన్నారు మీరు ఇంకా లోకాతీతంగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే పరిశుధాత్మలు మీద వస్తాడో మీ హృదయలను నివసిస్తాడో అప్పుడు వీటిని మీరు సహించగల కాబట్టి ఈ రోజు కూడా మనం చెప్పే వాక్యాలు చాలా మంది సహించలేరు ఎందుకంటే పరిశుధాత్మలు అర్థం అవసరం ఈ విషయాలను గ్రహించాలంటే వీటిని ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్ లో ఏమైనా వినిపోయిన వాళ్ళే గానీ పాటించే చాలా తక్కువ మంది వన్ పర్సెంట్ ఏమని అనుకుంటా బహుశా నైంటీ పాటించాడు ఇప్పుడు సండే పోతాం చర్చకి పాట వాటిని చెప్తాడు వింటాం ఎవరు ఎవరు పాటిస్తున్నారు అండి ఆ చర్చలో ఇవన్నీ పాటించాడు కదా ఎందుకు వింటున్నాడు దేవుడి స్వరం ఎందుకు తింటాం ఆ స్వరంకి తగినట్లు జీవించడం అది ఎంతమంది జీవిస్తున్నాం అదొక ఎత్తు రెండవ ఎత్తు ఏంటంటే యాకొబ్బు భక్తులు అంటాడు మీరు విని వాటిని అంటాడు అది చాలా టఫ్ ప్రశ్న అన్నట్టు ఇష్యూ అన్నట్టు ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం ఎన్నెన్నో ఇన్స్ట్రక్షన్స్ దేవుడిస్తున్నాను మనకి వాటికి మనం ఎప్పుడు పాటించడం చర్యలో కఠస్థం చేసేస్తాం వాక్యాలి టకా టా టేస్తున్నాం కానీ ఎప్పుడు పాటించడం సో ప్రకటించే వాళ్ళు పాటించలేని స్థితులున్నారు ప్రకటింపబడినాక విన్న వాళ్ళు దాన్ని పాటించలేని స్థితిలో ఉన్నారు అందుకు ఈ వాక్యం ఇక్కడిక్కడే జరుగుతుంది జరిగిన వాక్యం ఏమి తెలియజేసిందంటే దాని కార్యం నెరవేర్చుకున్నాక అది దేవుని తర్వాత వెళ్ళిపోతుంది అలా కార్యం నెరవేర్చుకోవాలి దాని పని అది ముగించుకోవాలా ఈ లోకంలో వాక్యం అది ఎప్పుడు ముగించుకుంటాము నువ్వు అమలు పరుచుకున్నప్పుడే అది ముగింపు జందుతుంది కానీ మన స్థితి ఏ రీతి అమలు పరుచుకోలేని స్థితిలో ఉన్నాం మనం ఎందుకు ఒకసారి ఖర్చు నుంచి బయటకు వచ్చినాక అంత కంప్లీట్ గా మరిచిపోతాం మనం ఎవరైనా బయటకు వచ్చి వాక్యం గురించి ధ్యానిస్తారా ఎవరైనా బయటకు వచ్చినాక ఈ వాక్యాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకొని పోవాలా అని ధ్యానిస్తాం గణించం ఆ రోజు కన్నా పాపం వాళ్ళకి బైబుల్స్ లేవు కాబట్టి కళల రూపంగా దర్శన రూపంగా మాట్లాడి ఈ రోజు బైబుల్స్ ని ఎవరైనా బైబుల్ చదివి పాటిస్తున్నామా ఇప్పుడు ఒక టేప్ మ్యూజిక్ సిస్టమ్ వాడు మాన్యుల్ ఇస్తాడు ఆ మాన్యుల్ చదువుతాం చదివి ఎట్లా ఆపరేట్ చేయాలి ఆ టేప్ రికార్డర్ ను మ్యూజిక్ సిస్టమ్ లో మనము చదివినాకనే ప్రాక్టీస్ చేస్తాం అందుకే ఆ పేపర్ గట్రాడిపోయినప్పుడు కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు ఫస్ట్ నువ్వు మేనేజ్ చదివే వెస్టర్న్ కంట్రీస్ అయితే ఇండియాలో కాదా ఇండియాలో ఏం చదువుకుండా చేస్తూ ఉంటాం మ్యాడమ్ మనకి నాలెడ్జ్ లేకుండా రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం స్క్రూ డ్రైవర్ జరుగుతుందంటే చాలా అన్ని ఇచ్చేస్తాం అది మనకు చదువు ఉందా లేదా లేదా సర్టిఫికేట్ నాలెడ్జ్ ఉందా లేదా ఏం లేదు ఓపెన్ చేసి టక టక అన్ని చెక్ చేస్తాం అది అయిందంటే అన్నట్టు లేదంటే మళ్ళా డబ్బా మూసిపెట్టడమే ఇండియన్ మెంటాలిటీ అంటాం అనేది కాబట్టి అది నిర్లక్ష్యమైన జీవితాన్ని ప్రతిదీ మనం చదవాలా అని కోరికే కదా దేవుడు వాటిని మనకి ఎందుకు ఇచ్చిందంటే అది దాని నుంచి మేము అభివృద్ధి పొందడం కోరుకు కాబట్టి నేను కొన్ని విషయాలు మీరు చూపించడానికి ఏంటంటే ఎప్పుడైతే యువసేపు ఆ కళ భావాన్ని జ్ఞాపం చేసిందో దేవుడు యువసేపు ఎందుకు ఇచ్చిండ భావము గతకాల భావాన్ని అర్థం చెప్పేది నిన్న అడిగిన నేను చూపించిన ఐగుప్తు నశించుకోబోతుంది యువసేపు నీ ద్వారా అది రక్షింపబడాల కాబట్టి యువసేపు మన ప్రభుత్వ ప్రతినిధుల్లాగా ఉన్నాడు ఐగుప్తు నశించిపోయే జనాన్ని అండి ఉంది కాబట్టి అన్ని కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదనేది మొట్టమొదటిసారి నేను ఆది కాను చూపిస్తున్నా అన్ని నశించుకోవడం ఇష్టం లేదు అది కరువుతో నశించుకోబోతుంది త్వరలో కాబట్టి ఎవసేపు ఈ పిస్తలని నీ కళాభావం నువ్వు చెప్పి నీ ద్వారా ఈ యొక్క దేశాన్ని కాపాడను అతను అది కాపాడబడింది ఎన్ని సంవత్సరాలు కాపాడబడింది నేను తెలిసి నాలుగు వందల సంవత్సరాలు అనుకుంటాను ఇయర్స్ కాపాడబడుతుంది ఎవసేపు కళ భావాన్ని చెప్పడం వలన అది మొత్తం నాష్టమైపోతుంది ఆ దేశం గతంలోని కాబట్టి రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చల్ల భావం చెప్పినాక ఏం జరిగింది జోసబ్కి ఒక ఆధిక్యత దొరికింది ఒక పొజిషన్ దొరికింది ఒక ప్రైమ్ మినిస్టర్ అయింది ఒక దేశానికి దాని తర్వాత ఆయనకి డెఫినట్ తనియా అనే ఒక పేరు పెట్టబడింది ఈరోజు దాని గురించి మంచి మంది డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను జఫ్నట్ తనియా అనే పరానికి అధికారు కుమార్తె భారీగా ఇవ్వబడింది మనం చూసినాం ఇవన్నీ హిస్టరీ రిసీట్స్ అనేది చరిత్ర తిరిగి తిరిగి నడవడుతున్నాడు కానీ ఏం చెప్పింది పాత నిదాన ఆలోకి అనుభవాలు అన్నిటి పతనిధాన ఫలిని తీసుకెళ్తాడు అది ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఒక తెరకి ఒక చిన్న గుంపుకే వాటినిచ్చింది ఈ రోజు మీకు నాకు కూడా ఇస్తున్నాడు యువసేపు జీవితంలో ఏం జరిగిందో మీ జీవితంలో నా గీతంలో అవి జరుగుతాయి కానీ యువసేపు ఎట్లా జీవించగలిగిందో మీరు ఎట్లా జీవించగలరా అనేది పాయింట్ ఎక్కడ అదే రీతిగా దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఒక కళాభావాన్ని కూడా వల్ల ఆయనకి ఎన్నో లాభం జరిగినాయి ఒక పొజిషన్ వచ్చింది ఒక మంచి పేరు వచ్చింది ప్రఖ్యాత వచ్చింది దాని తర్వాత భార్య దొరికిన తన భార్య గురించి ఆయన చెప్పిన పిల్లవాడము చాలా భార్య పేరు అసలెట్ అసలెట్ అంటే అని దేవత సమ సమర్పించబడ్డ స్త్రీ అని belonging to a so, the God's ascent. Rain Strong's. So, what is my God? This handicrafts, this handicrafts, that they are doing. They are doing the same thing, they are doing the same thing, they are doing the same thing. They are doing the same thing, they are doing the same thing. In the same way, the same thing, కుర్చీలు చేర్స్ అర్థం వాటిని అవన్నీ హ్యాండి క్రాఫ్ట్ కి సంబంధించింది కాబట్టి మెయిన్స్ అంటే హ్యాండీ దేవత అన్నట్టు ఈ అసలట్ అంటే అర్థం కూడా హ్యాండి క్రాఫ్ట్ అర్థం అంటే చేతితో చేసేది అని అర్థం అసలట్ కాబట్టి మళ్ళీ డెఫినెట్ పనిహా అంటే మనం చూసినాము గతంలో కళల భావాన్ని విశదీకరించేవాడని అని నేను తర్వాత నాకు మోర్ డిక్షనరీ నేనింగ్ చేతికి ఇంట్రెస్టింగ్ ఉంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ మీనింగ్స్ ఉన్నాయి అవి నేను మేము చూపిస్తాం ఇది సేవా జీవితానికి సంబంధించిన ఇప్పుడు యువత ఒక డైవజన్ సంతోషంగా ఉంది అనుభవించాల్సిందే ఆత్మటిక్ కష్టాలన్నీ కానీ భవిష్యత్తు చూడగలిగాండి డైవజన్ అట్లా యూనివర్స్ చేయలేడు కదా డ్రీమ్ లో డ్రీమ్స్ ఎన్నో దేవుడు ఉంటాడు అన్ని మర్చిపోతా మనం ఎందుకంటే అది శరీరానికి అంటుకో డ్రీమ్స్ అన్ని చూపించిన దాన్ని ఒక గతంలో ఏ కళ కూడా నీ శరీరానికి అంటుకోవు ఎందుకంటే నువ్వు ఉదయం లేనే మర్చిపోతావు ఎందుకంటే అది మీ శరీరంలో శాచురేట్ కాదు మీ సోల్లో అది మీ ఆత్మలో అది బాధపడుతుంది అన్నట్టు కాబట్టి నువ్వు మేల్కున్నప్పుడు మీ ఆత్మ నిద్రమైనట్టు నువ్వు నిద్రమైనప్పుడు మీ ఆత్మ మేల్కున్నట్టు కాబట్టి నువ్వు మేల్కున్నప్పుడు అది మర్చిపోతావు అన్నట్టు కానీ నీ ఆత్మ నేను చెప్పి నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు ఆ కళని దాని భావాన్ని విశదీకరించాలంటే రీరము లో ఉన్నా కూడా అంటే నువ్వు కాన్షియస్ గా ఉన్నా కూడా గా తీసుకొని రాగలరా ఒక రీతిగా నేను పోయిన చెప్పింది ఏంటంటే నిద్రపోతు కల తంటూ కూడా కలలో నువ్వు కాన్షియస్ గా ఉండగలవా నీ అనుభవం చాలా ఇంపార్టెంట్ అనుభవం ఎందుకంటే ఆ ఉదాహరణకి సొలోమోన్ గురించి మనం ధ్యానిస్తాం సొలోమోన్ కూడా కళ వచ్చింది మాట్లాడుతుంది కళలు మాట్లాడుతున్నా మంచి మనం తినే ఆ సంతోషం కానీ మంచిగా మాట్లాడే మనం యువతంలో కోరుకో అంటే చెప్పండి సులభం స్థలంలో ఇప్పుడు సులభం కళలో ఉన్నాడు అనుకోండి కళలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు సొలంబు నీకు ఏం కావాలో కోరుకో అంటే ఉదయం నువ్వు సులభం స్థలంలో తిరిగి కోరుకుంటావు దీన్ని ఏమంటామంటే కళలో కూడా నువ్వు కాన్షియల్ గా ఉండొచ్చు ఇది ఆత్మీయ జీవితం ఇది ఆత్మీయ ప్రపంచం కళలు నువ్వు కాన్షియస్ గా ఉండగలవా కాన్షియస్ గా అంటే కళలు కూడా నువ్వు మేల్కుంటుండలా మీ శరణం నిద్రపోతా ఉంటుంది కానీ మీ నీ కాన్షియస్ ఫాట్ అంటాన్ని నిద్రలు కూడా నువ్వు కాన్షియస్ గా ఉంటావు కొన్నిసార్లు ఏదైనా మాట్లాడేస్తూ ఉంటావు అంటే ఏదో కాన్షియస్ గా ఉన్నావు కానీ కళలో కళ లోపల సాధారణంగా అన్ లెవెల్ లో నడుస్తూ ఉంటుంది కళ కానీ అందులో నువ్వు నీకు తెలుస్తుందా నేను ఇప్పుడు కళ కంటున్నానని అది అనుభవంగా వచ్చి నేను అనుభవం మనకు అనేది రావాలి ఎందుకంటే నాకు అది చాలా లీఫ్ ఎక్స్పీరియన్స్ అది నా లైఫ్ లో నేను కళ అంటున్నట్టు కళ నాకు తెలుసు కళ అని కూడా నాకు తెలుసు కళలో నేను ఎన్నో చేయగలిగిన విషయాలు నేను చూపిస్తాను ఎందుకంటే అది ఒక విధానం అన్నట్టు అడుగు అది ఒక మన మన భాషలో చెప్పాలంటే ఒక టెక్నాలజీ టైప్ అన్నట్టు అది పొందుకోవాలి అది దేవుని ద్వారానే అది అనుగ్రహించబడుతుంది ఆయన ఆత్మనే నీకు అది నువ్వు దేవుని లిమిట్ చేస్తే అండ్ నేను లిమిట్ చేస్తాను మహిమ వెంబడి మహిమ దేవునికి పోమ్మన్నాడు కదా పోంపి తీసుకెళ్తాను అక్కడ అంచెలంచెలుగా విశ్వాసంగా ఎదిగింపు చేస్తున్నాడు ఒక విశ్వాస లెవెల్ నుంచి ఇంకొక విశ్వాస లెవెల్కి దాన్ని ఎదిగింపు చేస్తున్నాడు మనకు ఇదే కదా స్పిరిచువల్ లెవెల్స్ అంటే ఉన్నకాడికి చాలు అంటే అక్కడే ఉండిపోతాం లైఫ్ లో జస్ట్ ఒక టూ అవర్స్ వర్షింగ్ చేసుకుని అక్కడనే ఉంటాం ఎంతమంది టూ అవర్స్ వర్షిప్ తర్వాత ఫెలోషిప్ మీటింగ్ ఉన్నట్టు ఎవరుంటారు తెచ్చేస్తాండి ఆ రోజులకి పోయినాయి క్రమేణ ఒకటి అటెండ్ కావడం దాని తర్వాత పర్మనెంట్ గా అది మాయం కావడం మనం చూస్తుంటాం అన్నిటింగ్స్ కాబట్టి ఈ సొలమోన్ కళి మనం మాట్లాడుతున్నట్టు సొలమోన్ కళలో ఆయన కాన్షియస్గా ఉన్నాడు ఏముడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నీకు ఏం కాలో కోరుకో సొలమోన్ అంటే ఏమని అడిగిందని చెప్పండి ఆయన అడిగింది పెద్ద రాజభవనం కావచ్చు అడగచ్చు కదా కొన్ని వేల గుర్రాలు కావాలని అడగచ్చు కదా లేదా గొప్ప సైన్యం కావాలని ఆయన అడగచ్చు కదా అది అడగలే ఆయన ఆయన అడిగింది అవగాహన ఇవే పించడం ఆయన అడుగుతుండే చెప్పండి కళలో కాన్షియస్ లేకపోతే ఆయన దాన్ని అడిగేటోడా కళలో కాన్షియస్ లేకపోతే ఆయన ఏదో పిచ్చి పిచ్చి రాజు కాబట్టి పెద్ద సైన్యం అడిగి ఉంటే నేను గొప్ప రాజు నేను కొత్త కోరుకుంటున్న నేను సైన్యం అడగలేదు గుర్రాలు పెద్ద రాజభవనం అడగలేదైనా అడిగింది జ్ఞానం గురించి అడిగింది గురించి అడిగింది నేను అనేది ఏంటంటే కళలో కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది రక్షింపబడ్డానికి ఈ అనుభవం వస్తుంది రక్షణ అనుభవం లేని వంటి అనుభవం దాని తర్వాత రక్షింపబడ్డానికి ఎప్పుడు వస్తుంది పోలీస్ పీరియట్ అభిషేతం వస్తూనే వస్తుంది ఈ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి నేను అన్ని వాక్య పరంగానే చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మన బ్రదర్ ఇది వాక్యం ఎక్కడ ఉంది బ్రదర్ నువ్వు చెప్పాడు ఇది ఒక బలహీనట్టు అన్నట్టు చర్చ సిస్టమ్ లేదా వాక్యంలో ఉంటేనే నమ్ముతారు అన్నట్టు మళ్ళీ పౌలు లేనప్పుడు ఎక్కడుండేవన్నీ వాళ్ళు ఎట్లా నమ్మింటే మొదటి పౌలు రాసింది కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోలుతున్నాము వాళ్ళు పౌలు లే కాలానికి ముందు ఇవి ఎట్లా అర్థమన్నా వాళ్ళ ఐదు మంది కదా సేవకులు వరంతు రాష్ట్ర పత్రికలు తీసుకోండి మంది సేవకులు ఫైనల్ గా ఎరుసలేం మీద మన ప్రభుత్వం చనిపోయడానికి నూట మంది దాని తర్వాత మూడు మంది దాని తర్వాత ఎరుసలే లో శ్రమలు నుంచి వాళ్ళు అంటి ఒక అక్కడ ఐదు వందల మంది ఉండదు పౌలు టెస్టింగ్ చేయడం పౌలు ఏం చేసింది అంటే ఈ ఐదు వందల మందిని ఇంటర్వ్యూ చేసిండు అదేంటి అక్కడ వాక్యం ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినవాడు ఎవరంటే నేనే చర్చ సిస్టంలో పౌలు ఏమి ఇంటర్వ్యూ చేసిండల మందిని ఎందుకంటే పౌలు ముఖాముఖిగా ఎప్పుడు చూడలేదు వేస్తున్నావు అని కలిసి తిరిగినవాడు ఈ ఐదు మందిని కనిపించింది వేసుకోవు ఆయన చనిపోయినాక తిరిగి లేచిందనుక కాబట్టి ఐదు వందల మందిలో ప్రతి ఒక్కరిని కూర్చొని ఇంటర్ చేసింది ఆయన చేసి ఎన్నో ఆధారాలు సంపాదించింది ఆయన సజీవులని దాని తర్వాత అన్ని ప్రకటించింది ఆయన బిగ్ రీసెర్చర్ అన్నట్టు ఆయన మన మైండ్ కూడా అట్లనే తయారు కావాలి చక్కగా ఎవిడెన్సెస్ బిల్డప్ చేసుకోలేకండి అని చెప్పే వాటింటికి కూడా యో యాకూబ్ ఆ విధానం తన కుమారుడి భవిష్యత్తు ఏరుగుతూ ఉండబోతుంది అన్నది ఆ యొక్క అంగి గుర్తించుడు అంగి గుర్తించక స్టార్ట్ అయితే ఫీల్చర్ అంగి గుట్టడం ఏంటి ఆయన అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఏమి ఒక్కొక్క అంగి వేయకపోయింటే ఆయన అక్కడే కొట్టడాము అన్నదమ్ములు అతని నటనే తీసుకున్నట్టు వెళ్ళాము ఎక్కడైతే ఆ విచిత్రమైన అంగి వేసిండో ఫినిష్ అతని లైఫ్ స్టార్ట్ అయిపోయింది అతని ఎండ్ అయిపోయినాయి అక్కడి నుంచి అయ్యుక్తి ఇవ్వడం మనం చూస్తున్నాము అక్కడ శ్రమలు అందోళించడం మనం బహుభయంకరంగా చాలా అద్భవించాడు దాని తర్వాత ఆ దేశంగా దేశంకి పోవడము అది చాలా స్ట్రేంజ్ కానీ ఆయన కళ ఆయనకు తెలియదు కానీ వాళ్ళ నయనకి తెలుస్తుంది కానీ వాళ్ళ నైన్ దాన్ని ఎప్పుడో జరగబోతుంది అని అనుకున్నది కానీ ఇంత త్వరగా జరుగుతుంది అనుకోలేదు ఆయన ఈ బాలుడు పెద్దగైన జరుగుతుంది అనుకోని బాలులగానే ఆయన డిపెండ్ అవును యాకూబ్ అది అర్థం కాలేదు అది చాలా రక్షణ అనుభవం పొందిన మనము ముఖ్యంగా పరిశుధాత్మ అభిషేకం పొందిన మనము వీటిని అర్థం చేసుకోగలం అందుకే నేను కొన్ని విషయాలు మీతో మీరు మరి కొన్ని డీటెయిల్ ముఖ్యంగా నేను దినాన్ని ఏం చెప్తానంటే నేను కంక్లూడింగ్ పాయింట్ ప్రతి ఒక్కరికి ఒక ఈ అనుభవాలు కలిగిన వాడు ఉంటేనే గానీ వీటిని చూపించలేడు ఇటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కాన్షియస్ నా అనుభవంగా నేను చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే ఏం కాంప్లీట్ నీకు లేనప్పుడు నువ్వు ఎక్కడ చెప్పగలవు ఈ వాక్యం అని అనొచ్చు ఈ అనుభవం లేనివాడు ఈ వాక్యం చెప్పలేడు అది పాయింట్ అనేది నేను తర్వాత కళలో కాంచడం నేను చెప్తున్నాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎక్స్పీరియన్స్ ఈ రోజు కూడా నాకు తెలుసు కళలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఒకసారి కళలో ఏం జరిగింది పబ్లిక్ మీటింగ్ చేస్తున్నాం పబ్లిక్ మీటింగ్ చేస్తుంటే దయాలు విపరీతంగా మనసులో దూరి సతాయిస్తున్నాయి సో వాటిని కొట్లాడుతున్నా వాటిని బంధిస్తున్నాను మనుషుల నుంచి వాటిని పారదోడుతున్నాను అంత కళలో ఇది జరుగుతుంది నాకు కళలోనే ఏ స్థలం నాకు వెళ్ళలేదు ఆయన తెలిసింది దోషది ఆ స్థలానికి ఇన్వెస్ట్ చేసిన ఆల్రెడీ ఆ స్థలంలో నా సేవ నేను అక్కడ పబ్లిక్ మీటింగ్ చేసి దయ్యాలు వెళ్లగొడుతున్నా ఆ ప్లేస్ లో ఆల్రెడీ నేను టైం ఇన్వెస్ట్ చేసిన కళలో ఇప్పుడు అది ఫ్యూచర్ లో ఎక్కడ జరగబోతుందో నాకు తెలుసు అది నా కొన్ని అది ఖచ్చితంగా భవిష్యత్తులో నేను దాని కొరకు కనిపెట్టుకున్నాను అక్కడ చాలా పవర్ఫుల్ గా ఉండేది సేవ్ ఆ ఆ కళలో చాలా పవర్ఫుల్ ఉండేది సరే మన వాళ్ళు ఎవరు లేరు అక్కడ అదొక ప్లేస్ నేను ఒక్కటే కనిపిస్తున్నాను అక్కడ కళలో ఇంకా అన్నిలు రకరకాల మనుషులు విపరీతమైన దయాలు కొట్లాడుతున్న వాటితో బంధిస్తున్న వాటిని అది నాకు కట్టాకేం జరిగిందో నేను వాటిని బంధిస్తున్నాను అక్కడ నేను పవర్ఫుల్ గా నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ని నేను పొందుకున్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ నన్ను ఖచ్చితంగా లాగుతాయి ఫ్యూచర్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఏం చెప్పు ఏ రీతి అయితే ఐగుప్తి ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ మనల్ని కూడా లాగుతా తర్వాత ఆ ఎన్నిసార్లు ఈ రోజు కూడా అనుభవం జరుగుతూ ఉంటాయి నేను దయాలను బంధించి మనుషుల నుంచి వాటి నుంచి పారదోల్ని వచ్చినంత ఆ రాత్రి అవన్నీ వస్తాయి అవన్నీ వచ్చి నన్ను బాగా సతాయిస్తూ ఇవి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇది నిద్రలో జరుగుతుంటది నిద్రలో ఉన్నప్పుడు అవి వచ్చేస్తా ఉంటాయి గాఢ నిద్రలో ఉంటది నాకు తెలుసు అవి వస్తున్నాయి అని అవి వచ్చే టైంకి ఆటోమేటిక్ గా నా ఆత్మ మేల్పుతుంటది అది కాన్షియస్నెస్ అంటాం మనం అవన్నీ అడిగి పరిగెత్తుకుంటూ వస్తాయి చీకటి శక్తులు ఎట్లుంటాయి వాటికి ఆకారం ఉండదు ఒక నల్లటి మబ్బులాగా మబ్బు తెల్లగుంటది సాధారణంగా ఇవి నల్లగుంటాయి దుష్ట శక్తులు ఆ భీమన్స్ భీమన్స్ అంటాం వాటిని ఆ దుష్ట ఆకమలు నల్లగా కొన్నిసార్లు ఆ బ్రౌన్ కలర్లు ఉంటాయి డార్క్ బ్రౌన్ పొగలాగా ఉంటాయి అది డార్క్ బ్రౌన్ పొగ కొన్నిసార్లు బ్లాక్ పొగలాగా ఉంటాయి అది అంటే వాటికి కూడా తమ్ లెవెల్ తింటాయన తెలియదు మనకు వాటిని స్టేడీ చేయడా కానీ కొన్నిసార్లు చాలా పవర్ఫుల్ వచ్చబడతాయి కొన్నిసార్లు బలహీనంగా వచ్చబడుతూ ఉంటాయి వాళ్ళని నేను వచ్చి ఒక్కసారి పడగానే నా నాలోకి వెళ్ళి వెలుగు బయటకు వచ్చేస్తుంది అది తరిగితే వెళ్ళిపోతుంది అవన్నీ నేను చూస్తా ఉంటాయి కాన్షియస్ గా నాకు తెలిసి నెరవేరుతుంది నా బాడీలన్నీ నా బాడీ కంప్లీట్ క్లోజ్ ఉంటుంది అది ఏం చేతులు కదలవు నోటికి ఏం మాటలు కాళ్ళు కదలవు ఫ్రీ టైప్ కానీ కాన్షియస్ గా నాకు కనిపిస్తూ అవన్నీ నా కాళ్ళ దగ్గర చిక్కునట్లు నా చేతులు కట్టుకున్నట్లు నా కాళ్ళ దగ్గర కూర్చినట్లు నా నడుము దగ్గర పట్టుకున్నట్లు ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ పొందిన నేను ఈ రోజు కూడా అయితే ఉంటాయి అట్లా ఎక్స్పిరి అందుకు నేను ఈ స్పిరిచువల్ లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాను అట్లా లైట్ గా నేను సేవ జీవితంలో ఎందుకంటే ఆ స్పిరిచువల్ వరల్డ్ లో నేను అడుగు కాబట్టి నేను చాలా కేర్ఫుల్ గా ఈ విషయాలలో ఎక్కి పరిస్థితులు కాంప్రమైజ్గాను వరల్డ్ లైఫ్ తో చాలాసార్లు కళలో ఈ రోజు కూడా ఒక కళొచ్చిందా కళలో అంటే వాడు దుష్ట శక్తులు ఏదో రూపకంగా నన్ను ధ్యానం చేయని ప్రయత్నిస్తుంటాడు నా మినిస్ట్రీ వర్క్ ని నా స్పిరిచువల్ లైఫ్ ని ఎట్లా పడగొట్ట ఎందుకంటే రెండు టైమ్స్ నేను చూపించిన ఆకాశం నక్షత్రం రాలిపై అంటే గొప్ప గొప్ప దేవజన్లు అంతగా వెలిగిన వాళ్ళందరూ పైకి నుంచి కిందికి పడిపోతా అది స్పిరిచువల్ వరల్డ్ నుంచి పడిపోవడం అన్నట్టు అదే రీతిగా ఆకాశ నక్షత్రం వల్ల మనల్ని అందరిని తయారు చేసినాడు దేవుడు మనం కాబట్టి అక్కడ నుంచి నక్షత్రాలు నాలడం అంటే దేవుడి బిడ్డలందరినీ వాడు లాగుతూ ఉంటాడు వాడి శోక మనం ఆ ప్రగదానికి అందాల చూస్తాం వాడి శోకతో వాడు అటన్నిటిని లాగి పడుస్తుంది ఈర్చి పడేస్తుండే మనం వాక్యం ఒక పని అది అన్నట్టు వాడి శోకతో నువ్వెట్లా దొరుకుతాం వాడికి శోకం దొరకాలంటే నీ శరీరం శరీరమైన జీవితం వాడికి మంచి స్కోప్ అన్నట్టు నేను పోయిన వరము అటుపోయిన వరం చూపించిన ఉపవాసానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు చాలా మంది తెలుస్తుంది ఏంటంటే ఉపాసనని కించపరుచుకుంటున్నారు మీ శతాన్ని నిషేధికమైన ఆశలను చంపుకుంటున్నారు దైవికమైన ఆశలను ఆసక్తి పెట్టుకున్నావు అందుకు తింటలేదు అది రాంగ్ ఉపాసం అని నేను ఎన్నికల దిచ్చిపరిచిన నిషేధ గ్రంథం నుంచి వాక్యం చూపించి తినకపోవడం ఉపాసం కాదు అసలైన ఉపాసం నేను ఎన్నుకున్న ఉపాసం ఏందని ప్రభాకర్ చెప్తా ఉంటాడు కాబట్టి శరీరానికి ఏది మీ శరీరానికి ఏది పోషిస్తున్నావో అది మీ శరీరాన్ని ఈ లోపంగా తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి అసలైన ఉపాసన ఏంటంటే మీ శరీరానికి నువ్వు ఇచ్చే ఫీడింగ్ చాలా ఫీడింగ్ అంటే ఏంటి ఆహారం తినడం అన్నమాట కాదు మీ శరీరానికి ఫీడింగ్ ఏమి కలుగుతా పాపం మీ శరీర కోరికలే దానికి ఆహారం కాబట్టి ఉపాసనాన్ని ఆ లెవెల్లో ఎవరు అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే నీ శరీర కోరికలను అన్నిటి నువ్వు చంపుకుంటుంటావో అప్పుడు నువ్వు అసలైన ఉపాసనంగా ఉంటావు అప్పుడు ఏమవుతుంది అంట నీ శరీరము క్లెయిన్ అయిపోతుంది ఇంకా నీకు ఏమి ఉండదు అన్నట్టు అడ్డం నీ హృదయంలో యొక్క ఆత్మ నీ సింహాసనం యొక్క ఆయన ఏర్పరచుకున్న ఆలయం అదే కదా పరిశుద్ధ ఆలయం అదే కదా అతి పరిశుద్ధ స్థలము నీకు హృదయమే అక్కడ ఆయన సింహాసనం మీద ఎప్పుడైతే నువ్వు ఈ శరీర కోరికలని తీర్చుకుంటా ఉంటావో అవి అది కపిస్తున్నట్టు అది దేవుని యొక్క పవర్ని ఆయన ఆత్మని ఆయన వెలుగుని ఎప్పుడైతే నువ్వు ఈ శరీర కోరికలను అన్నిటిని అది అక్కడైన ఉపాసం నేను కొన్ని జ్ఞాపం పాపపు నియమాలు వాటి అన్నిటిని పెంచి పడేసినావనుకో అప్పుడు నీ శరీరం ఈ లైట్ అయిపోతుంది అంటే మీ శరీర మీ శరీరానికి ఫీడింగ్ తిన్నే కాబట్టి నువ్వు కంప్లీట్ ఆ కట్ చేసి పడేస్తే మీ ఫీడింగ్ ఉండదు స్పిరిచువల్ ఎయర్ లో మనం అర్థం చేసుకుంటున్నాము ఎప్పుడైతే మీ శరీరానికి ఫీడింగ్ బంద్ చేస్తావో తిన్నా అనే ని అక్కడ ఏమవుతుందంటే నీ హృదయంలో ఉండే ఆ యొక్క వెలుతురు బయటకు వచ్చేస్తాను అప్పుడు చీకటి శక్తులు నిలబడలేవు నీ సేవ జీవితంలో ముస్వాటర్ ప్రబలిస్తే ఎటువంటి వాళ్ళు మార్పు చెందుతారు వారి జీవితం ప్రభుత్వం సమర్పించుకుంటారు ఎందుకంటే నీకు హృదయం బయలుదేరుతుంది కదా వెలుగు వెలుగు కలగగానే జీవం వస్తుంది హృదయానికి చెందిన సూర్యుడు దేహిస్తాయి చెట్లు వణావు కదా విత్తనాలు అది విధానం కాబట్టి వెలుగు ప్రచరించ చేస్తుంది నీ హృదయం నుంచి ఈ శరణాన్ని ఎప్పుడైతే దాన్ని దాని కోరికల ఛేదిస్తావో దాని ఏది న్యామోహం పడేసి ఏది ఎక్కువ అటాచ్మెంట్ ఉందో దాన్ని డిటాచ్ చేసి అది నీ శరణాన్ని ఉపాసానికి నడిపించడం కాబట్టి శారీరకమైన కోరికలు ఏమున్నాయి కానీ మెటీరియల్ అటాచ్మెంట్స్ ముఖ్యంగా మెటీరియల్ అటాచ్మెంట్స్ నీ శరీరకు నీ శరీరాన్ని ఫీడ్ చేస్తూ ఉంటాయి వెంకటేషన్ కూడా కోరికలే కదా అటాచ్మెంట్స్ నాకంటే నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమించిన నా పాత్రలు కారణ మార్థ పదార్ధ్యా కాబట్టి ప్రతి అటాచ్మెంట్ ని నువ్వు డిటాచ్ చేస్తేనే గానీ నువ్వు ఆ యొక్క వెలుగుని బయటికి తీసుకొని చూపించలేవు లోకానికి కాబట్టి ఈ స్పిరిచువల్ వరల్డ్ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చుట్టించేసి ఈరోజు వాచ్ పాయింట్స్ నంబర్ వేలు ఏంటంటే నువ్వు కళలో ఉన్నా గానీ నువ్వు నిద్రపోతున్నప్పుడు గానీ నువ్వు కళలో ఉన్నా గాని ఫలాని స్థలంలో ఉన్నవు అనేది అదొక కాన్షియస్ పొజిషన్ అన్నట్టు ఒక కాన్షియస్ గా నీకు జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు నువ్వు ఫలాని స్థలంలో ఉన్నట్టు మనకి చాలా మందికి ఇట్లాంటి కళలు చుట్టే ఆ అక్కడెక్కడో పాత కాలంలో ఎక్కడ నువ్వు చిన్నప్పుడు ఎక్కడో ఆ కాలంలో ఉన్నట్లు అది నిన్ను తిరిగి వెంటాడుతూ ఉంటావు ఈరోజు కూడా అక్కడ నువ్వు ఏదో భయానకమైన వస్తువు పరిస్థితిని అనుభవించుంటావు చిన్నప్పుడు మనకు ఇవన్నీ అవి ఈ కాలానికి కూడా వెంటాడుతూ ఉంటాయి మనల్ని ఎందుకు వెంటాడుతూ అంటే నువ్వు అక్కడ పోయి నీ యొక్క సోల్ ని అక్కడ ఇన్వెస్ట్ చేసినవు నీ యొక్క అనుభవాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేసినావు అది అక్కడనే వెచిపెట్టవచ్చు అది నేను వెంట అర్థంతుంది అన్నట్టు నాకు ఇది ఒక విషయం ప్రాబ్లం జ్ఞాపకం చేసింది మా ఫాదర్ సైడ్ ఇది జరిగింది మా ఫాదర్ ఫ్యామిలీ ఒక్కరు కూడా లేరు ఫాదర్ సైడ్ చుట్టాలు ఒక్కరు కూడా లేరు వాళ్ళ డ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఒక్క కనిపించారు మా ఫాదర్ సైడ్ బహు డబ్బులు విపరీతమైన డబ్బు గల వాళ్ళు కానీ మొత్తము అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది ఈరోజు ఒక్క ఒక చిరునందు తర్వాత నాకు చూపించిన దేవుడు అక్కడ భయంకరమైన మంత్రాన్ని చేసి రావడం అనేసి అయితే అక్కడికి పోయేయకుండా అక్కడ ఎటువంటి అనుభవాన్ని నాకు రుచి చెందికుండా దేవుడు నన్ను అక్కడ నుంచి ఇంట్లో చేసి మా ఫ్యామిలీ నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పోయినా మా ఫాదర్ పుట్టిన స్థలానికి అక్కడ పోయినప్పుడు నాకు అదొక స్ట్రెయింజ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఆత్మీయమైన అనుభవాలు ఆ స్ట్రెయింజ్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఒక మా పాత ఇల్లుంది దాన్ని ఒక ముస్లిం ఫ్యామిలీని ఒక కబ్జా చేసుకున్నారు దాన్ని అంత గుండాలు అక్కడ కానీ మాకు పేపర్స్ లేవు పేపర్స్ లేవు ఇప్పుడు రీబిల్డ్ చేయాలంటే కూడా పేపర్స్ ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెడాల్సి వస్తుందో అని అందరు విడిచిపెట్టేస్తారు మా ఫాదర్ దానికి ఒక మంది మా అన్నదమ్ములు అందరూ లాస్ట్ నాకు అవకాశం నేను దాన్ని ఇన్వెస్ట్ చేయాలని వద్దా కానీ దేవుడు నాతో మాట్లాడిండు వాళ్ళందరు తెచ్చిపెట్టినక నవేరుగా దాన్ని తెచ్చుకుంటూ వాళ్ళు తెచ్చుకుంటే ఆ పాత స్పిరిట్స్ నేను వెనబడిస్తాయేమో అంటూ నేను దాన్ని విడిచిపెట్టిస్తున్నా కాబట్టి ఆ ఆ అవన్నీ మనల్ని లాగుతూ ఉంటాయి అన్నట్టు ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఓల్డ్ స్పిరిట్స్ అక్కడ ఉంటాయి అవన్నీ అటువంటి అనుభవాల నుంచి మనం బహు దూరంగా బయటికి రావాలి అవి చాలా పవర్ఫుల్ గా నేను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కానీ మనం వాటి నుంచి బహు దూరంగా రావాలంటే రక్షణ అనుభవం పొందిన మనము వాటిని చేయగలం రక్షణ అనుభవం ఉంది పరశురాత్మ అభిషేకం ఉంటే కానీ వాటిని చేయలేను నేను చూసిన చాలా మంది రక్షణానుభవం పొందినకు కూడా దయ్యలు ఎందుకు పడతాయి నేను ఒకసారి నేను చెప్పిన నేను ఆల్మోస్ట్ ఒక నేను అనుకుంటా త్రీ చర్చస్ స్టార్టింగ్ దశ నుంచి అంటే దాని ఫౌండేషన్ అంటే ఇంకా మనుషులేరు అక్కడ జస్ట్ త్రీ ప్లేసెస్ అవి త్రీ డిఫరెంట్ ప్లేసెస్ లో లాస్ట్ ఫిఫ్టీన్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన ఆ టైం వెరీ ప్రైమ్ టైం సేవలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అక్కడ ఆ చర్చ్ అక్కడ భార్య భర్తలకు ప్రపోజ్ అక్కడ నుంచి నేను మాయం కావడం మళ్ళీ ఎప్పుడు పోకపోవడం అసలు దక్షిణ ప్రాంతంలో ఒక రిమోట్ విలేజ్ నేను స్టార్ట్ చేసిన సేవ అది పెద్ద చర్చ్ అయితే ఈ నేను దాని మొహం చూడు వింటారు ఎందుకంటే నేను డిటాక్ చేసుకుంటా అది స్ట్రాంగ్ ప్లేసెస్ అనేది నువ్వు దానికి నీ హ్యాపీనెస్ అక్కడ అటాచ్ చేసినావంటే నేను అక్కడ గుండేస్తలేదు నువ్వు ముందు పోలేవాళ్ళు నీ భవిష్యత్తు నువ్వు పోలేవాళ్ళట్టు అదే రీతిగా ఆ వెంకటాపురంలో ఒక చర్చలో స్టార్ట్ చేసినా స్క్రాచ్ నుంచి వెంకటాపురం కాదు క్రిమల్గిరి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది బ్రిడ్జ్ పక్కన లోపల పోల అక్కడ స్టార్ట్ చేసిన నేను పోయినాక విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఆ చర్చ్ దాని తర్వాత నేను పోలేదు అక్కడికి ఎందుకంటే అది డిటాచ్మెంట్ అన్నట్టు తర్వాత హస్మత్ పేట్ క్రాష్ నుంచి స్టార్ట్ చేసిన అసలు గ్రౌండ్ లెవెల్ అక్కడ బిల్డింగ్స్ కూడా లేవు ఓపెన్ గ్రౌండ్ చర్చ్ స్టార్ట్ చేసినా ఈరోజు మల్టీ స్టోరీ బిల్డింగ్ అయిపోయింది ఆ చర్చ్ పెద్ద చర్చ్ త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ పడితే అంత పెద్దగా అయిపోయింది నేను ఎన్నిసార్లు పిలిచినా నేను పోను అక్కడ ఎందుకంటే డిటాచ్మెంట్ నా అనుభవం కానీ ఒక్కసారి తప్పనిసరి బాల్సి వచ్చింది పోయినప్పుడు వాళ్ళు పరిచయం చేసేది బికాజ్ ఆఫ్ హిమ్ ఈ చర్చ్ ఈయన స్టార్ట్ చేసి అని వాళ్ళు నాకు అది చాలా భయంకరంగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ నేను ఉబ్బిపోతాన పులిసిన పిండిలాగా అనిపించింది అది పులుపులాగా అనిపించింది నాకు అది పులిసిన పిండి ఉంటే నాకు అది ఉబ్బుతుంది అది బం రెంట్ ఓకే అందుకు పులుపు అవసరం లేదు ఎందుకంటే నేను ఉబ్బింప వాటి నుంచి మనం బహుదూరం వాళ్ళ అటాచ్మెంట్స్ అన్ని పులుపులకు లాగుతా ఉంటాయి అయితే ఒక పాస్టర్ ఈ మూడు చర్చస్లలో నేను చెప్పాను ఐడెంటిటీ ప్రాబ్లమ్ కాబట్టి ఒక పాస్టర్ కి ఎందుకంటే నేను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కుప్ప చెప్పేసి వచ్చేసి పాస్టర్ యంగ్స్టర్ అతని దయ్యం పట్టింది బట్టలు పేసి ఓన్లీగా రూమ్ లో తాళం ఇసుకొని కూర్చుంటున్నాడు నాకు ప్రభు చూపించింది ఈ ఫాస్టర్ కి మంత్రం చేసేదాన్ని కానీ ఆ ఫాస్టర్ కిషేకం ఉన్నాను తెలుసు అనైన హోలీ స్పిరిట్ అనయంతింగ్ ఉంది గిఫ్ట్స్ ఉన్నాయి దయాల వెలగొట్టిన అన్ని చేసి అయినా కానీ దయ్యం నిలు బట్టలు మీ పేసి అని కోరిక పట్టింది నేను మాట్లాడా ఫాస్టర్ తో ఆయన నేనైతను చంపని తీసుకొస్తా తీసుకుపోవాలనుకుంటున్నా ఎక్కడికి తీసుకుపోతావు ట్యాంక్ బాగా తీసుకుపోవాలనుకున్నా కానీ తల్పేసి పెడతారు వీళ్ళని సో అండి నేను అనేది ఏంటంటే రక్షణ అనుభవం పొందినాక కూడా ఎందుకు నేను అనేది ఏంటంటే ఆ స్పిరిచువల్ వరల్డ్ లో అడుగు ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ నువ్వు ఈ అనుభవం లేకుంటే నాకు నేను ఏమన్నా చేస్తానికి ముందు చూడిపోతే చాలా భయంకరమైన ఆత్మలు అవి ఎంతో కాలం నుంచి నువ్వు పుట్టకమంది నుంచి ఆ ఏరియాలో అలా నిన్నంత సున్నాసంగా వదిలేస్తాయా వదలవు వాటిని ఎదుర్కొని వాటి మీద విజయం పొందాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా జీవించాలా అది స్పిరిచువల్ వరల్డ్ లో దానికి పోయిన వారం చెప్దాం అనుకున్నాం గానీ సంబంధించిన విషయాలు మరి కొన్ని నేను చెప్పదలుచుకోలేదు అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ నువ్వు యోసపు అయితే నీ భార్య అసమత్యం అంటది వాళ్ళు మీరిద్దరు కలుస్తేనే కదా అవి గుప్తుని కాపాడాల్సింది వాళ్ళు దురదృష్టమేంటే చాలాసార్లు నేనేది గమనించినా మీ భార్య నీకు అతని ఎట్లా ఉండకపోవచ్చు నా భార్య నాకు అతనట్లాగా ఉండకపోవచ్చు స్టార్టింగ్ లో ఉండేమో ఇప్పుడు లేదేమో నాకు బాగా స్టార్టింగ్ లో మేమిద్దరం చర్చ నడిపించాము నేను మా మిత్ర నేను చర్చ స్టార్ట్ చేసి పాటలు పాడినాక బల్ల గెలిచినాక వాక్యం చెప్తుంటే ఐ మీన్ పాటలు పాడే టైంకి ఆ మ్యూజిక్ ప్లే చేసేది కీబోర్డ్ దాని తర్వాత వాక్యం చెప్పటానికి ఆయన లోపలికి వెళ్ళిపోయారు అక్కడ చాలా కాలం జరిగింది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అనుకుంటే జరిగింది దాని తర్వాత ఈ రోజు మనం చూస్తే ఇప్పుడు నాకు అసనత్ లాగా లేదు ఆయన కదా ఎందుకు లేదంటే బోధలో తేడా వచ్చింది ర్యాప్సర్ కల్ బోధ తన్నామ్ముతుంది నేను ర్యాప్సర్ కల్ టు బోధ నమ్మను ఎందుకంటే అది వాక్యానికి విరుద్ధం ఉంది బైబుల్ ఎక్కడ లేదొక్క వాక్యం కూడా కానీ అవి గుప్తను మనం కాపాడలేము అయినా బలహీనతనే ఎందుకంటే ఆ సేవా విధానంలో ఇద్దరు రక్షణ సేవకులు భార్య భర్తలు ఇద్దరు కలిసి సేవ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అదొక వీక్నెస్ నేను చాలా మంది చెప్తాను నువ్వు అసినత్ లేకుండా ఎట్లా చేయగలవు సేవ నీఓ నసినత్ నీకు లేకపోతే నేను సేవ చేయలేవు ఇంకటి ట్రాన్స్ఫర్మేషన్ చూడలేవు అంటే మార్పులు చూడలేవు అన్నట్టు మరి విశేషంగా ఏమని వస్తాను మీ అన్మారీడ్వి నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి అర్థం కాదు నువ్వు ఎట్లా సేవ చేయగలవు ఫ్యామిలీస్ ఎట్లా పోషించగలవు వాళ్ళని ఎట్లా ఆదరించగలవు నువ్వు వాళ్ళ సమస్యను ఎట్లా అర్థం చేసుకోగలవు స్పిరిచువల్ వరల్డ్ అనుభవాలు లేనప్పుడు వాళ్ళ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ నువ్వు ఎట్లా సొల్యూషన్స్ ఇవ్వగలవు వాళ్ళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కి నువ్వు ఎట్లా సొల్యూషన్స్ ఇవ్వగలవు స్పిరిచువల్ సొల్యూషన్స్ అంటేనే తేనప్పుడు కాబట్టి ఇది చాలా టఫ్ ఏరియా అనే విషయాన్ని నేను మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా ఇక్కడికి నేను వాకే నేను ముగిస్తాను ఎప్పుడు ఆ జెఫినట్ పనియా అనే డీప్ మీనింగ్స్ ఇంకా వాటికి సంబంధించి నేను చూపించడానికి ఎందుకంటే డెఫినట్ పనియా అనేవాడు ఎవరు అనేది ఆ అది అర్థమైపోయిందంటే మాకు మనం ఇంకా దీన్ని ముందు కొనసాగించుకోవచ్చు మరి డీటెయిల్ వెళ్ళిపోవచ్చు ఒక్కసారి మీకు ఆ జెఫినట్ పనియా అనే డీప్ మీనింగ్ అర్థమైందంటే ఆ ఒక ఇస్తాను నేను దాని డిక్షనరీ మీనింగ్ చూసినప్పుడు ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి దానికి ఒక మీనింగ్ లో ఏంటంటే the treasures of the glorious resistant meaning treasures ante dhananidhi kada uh, treasures of glorious resistant ante maha uh, mahima maha mahimata mahima kaligina stalamlo unde uh, dhananidhi dhananidhi ani cheppadam ledu nidhi ani chepte chal treasures ante uh, maha mahima gala స్థలంలో ఉన్న ధనం అది లేక నిధి మరి అది ఎటువంటి నిధి అనేది మనం అర్థం చేసుకోవాలి కేవలము ఏదైతే దాన్ని సంపాదించుకుంటే నేను ఐశ్వర్యానికి సంబంధించిన విషయాలు చెప్పాలనుకుంటున్నా లేక ఆత్మీయమైన విషయాలు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే పర్లోకొక ధన నిధి గురించి మనకు తెలిసి వాక్యం ఆయన ధన నిధుల నుంచి మనకి ఇస్తారనేది వాక్యం కానీ ఎప్పుడు బొందుకున్నామంటే ఎప్పుడు బొందుకోలేదు ఎందుకంటే ఆ వాక్యాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోలేదు మన కాబట్టి ట్రెజరీస్ ఆఫ్ ద గ్లోరియస్ రెస్ట్ అనే పదంతో నేను రేపు మోర్ డీటెయిల్డ్ గా జెఫినట్ కన్యాకు సంబంధించిన విషయాలు నేను చూపించాలనుకుంటున్నాను తర్వాత మీ సేవలో కూడా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ని ఎట్లా స్పిరిచువల్ సొల్యూషన్స్ తో అడ్రస్ చేయాలి ఎందుకంటే నిజమైన సొల్యూషన్స్ స్పిరిచువల్ సొల్యూషన్స్ ఫిజికల్ కావు ఇవి ఈ లోకంలో ఏమంటే అర్థం కావు ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి పెద్ద దాంట్లో కావాలి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే గానీ ఒప్పుకోడబడది కాబట్టి వాళ్ళకి అర్థం కావు కేవలం మనకు తప్ప ఎవరికి అర్థం కాదు కాబట్టి ఈ స్పిరిచువల్ సొల్యూషన్స్ ని ఎట్లా వాడాలి అనేది మనము రేపటి దినం నుంచి నేర్చుకుందాం అటువంటి భాగ్యాన్ని ప్రభావితం చేద్దాం పరస దివా మీకు వదనాలి నేను మీకే కొనాలిస్తే చలో మన కాళ్ళలో కూడా కాన్షియస్ గా ఉన్నాడు ప్రభా మియన్సెస్ నాకు ఎక్స్పీరియన్స్ మీకు ఎంతో వదలాలి నేను నెట్టి పరుసలు దాని గురించి విరదీగా అది నాకు దూరం అవును కాక ప్రభావి కానీ ఈ అనుభవం లేనివారు వారు ఈ అనుభవం తెలుసుకోవాలా వాళ్ళకి నేర్పమనిషి మీరు ఇవన్నీ చూపిస్తారు కాబట్టి ప్రభావ ఇవి నేర్చుకోవాలా ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ క్షేత్రంలో ఉన్నప్పుడు వీటన్నిటిని సత్యాలను తెలుసుకోవాలా ముందుకు వెళ్ళాలా వింటున్న వాక్యాలు కానీ ఏవి పాటించలేకపోయినా ఏది అనుభవం పౌలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు మూడవ పాఠం ఆకాశానికి వెళ్ళినట్లు ఆ వ్యక్తి ఎవరు అనేది మాకు తెలుసు కానీ ఆయన డైరెక్ట్ గా చెప్పుకోలేకపోతుంది నేనని మనం మేము కూడా ఆ రీతిగా చెప్పుకోలేకపోతున్నాం ఈ రోజు కానీ చెప్పుకోకపోతే మనుషులు ఏ రీతిగా స్వీకరిస్తారు వీటిని ఎందుకు చెప్తున్నాం వీటిని గ్రహించడానికి సహాయపడమంటే అర్థిస్తున్నాను ప్రాబ్ నేను ఎందుకు వీటిని చెప్పాల ఎందుకంటే ఒక సేవ నెక్స్ట్ లెవెల్ కి పోవాలంటే వీటన్నిటిని గ్రహించాలా కానీ ఇంకా అధికంగానే ఉండేందుకు జీవితం వారికి సత్యాలు చూపించి మీరే మహిమనందనం చూపించే వాళ్ళు మీరు ప్రభావం గారు మీరే వాటిని చూపించి ఆ లెవెల్ కి తీసుకొని పొందని ఏనామా ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ ప్రార్థన చేస్తామని ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ఏంటండి కొన్ని ఈ యొక్క కాలశ్రమండి నా కూడా మీరు అనుకూలించినట్లయితే ఈ యొక్క బాక్యానికి చూడటానికి అనుకరించిన గృపించుకుంటున్నాను అయ్యా ఎటుకొన్న వాక్యానికి మీకు నాకు అండి నా హృదయమైన హృదయమైన అపకర్షిత స్థలముగా మీరు ఎంచుకున్నది అయ్యా నమ్మకం ఎంత ఆ హృదయాన్ని సరికాదించుకోవటానికి దయాలో ఒక సంబంధమైనటువంటి వాటితో పిపర్లో ఒక సంబంధమైన వాటితో నింపుకోవడానికి సాధించి అయ్యా నమ్మకం కంటే సందర్భాల్లో కనిపిస్తుంటే అయ్యా ఆ విషయం కంటే నేను పడిపోతాను ఊడిపోతూ వచ్చినటువంటి విషయాన్ని బట్టి మీరు చేస్తూ అప్పుడు అనుభవిస్తారని బలం ఇస్తారని నమ్మిన నమ్మకం కంటే వచ్చిన ప్రతి బిడ్డ మీకు నాలుగు మీకు ఆదరిస్తూ ఉంటే అంతట్లో మీరు ఎంత ఇస్తున్నాం కనిపరుస్తున్నాం కుటుంబాలను దేవ ఇక్కడి చాచుని దాస్తూ అయ్యా పోషిస్తూ వస్తున్నటువంటి జ్ఞానం పెద్ద మధ్యలో దేవ మీరు అనుకుంటారు మీ <laughs> నాన్నమ్మ ఆర్థిక శక్తి లేకపోతే కుటుంబాలను పోషించుకునే ఉండదు వ్యావారిని బట్టి పాదాలు పట్టుకుంటున్నాడు వ్యాఖ్యానం చేసుకోవాలి పోషణ ఆధారించుకుంటున్నాను నేను ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రేమ రక్షణ గురించి అధికారుల నాయకుల మీద అయ్యా సమస్యలు సాధించి అయ్యా నమకీ స్థానంలో ఉండదు అయ్యా పరమే కుటుంబాలు సాంకేష్ అయ్యా మా అక్కడ ద్వారా నశించుకోవాలి ప్రార్థిస్తాం ఈ యొక్క నెల అంతం దాటి అంటే వేల వల్ల ఉద్దేశించినటువంటి వివాహకార్యూస్తుండగా నేను అడుగుకైస్తుంది మీరు సహాయం చేయమని మీరు నడతమని ప్రార్థిస్తున్నాం ఏంటంటే ఆత్మ ప్రభుత్వానికి అయ్యా ప్రేమల కంటే అయ్యా నమకూరు అంత కలిగిన పాత్రల కన్నా అయ్యాను వాళ్ళ కలిగిన సాధనాలని ప్రార్థిస్తున్న సమయం నమకూరంత్రిస్తే కనపడుతుంది అనుకరిస్తున్న గొప్పపై చేసిన ఆచరి కార్యాలపై ఆచరించుకుంటున్నాం మా ప్రార్థనలు ఎంతో మా జీవితాల్లో కుటుంబాల్లో అనుకరిస్తూ వచ్చినటువంటి ప్రేమకైనా ఆ యొక్క దేశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను కొనుక్కున్నాను ప్రేమించండి అయ్యాలు పట్టుకుంటున్న జారీ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యాం గురించి వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నావు అయ్యా ఇంకెంతమంది ప్రార్థన ఔషధాలు కలిగి ఉన్నారో ప్రార్థన కోరి ఉన్నారో వాటిని బట్టి ఆశానించండి దేవాలయ అయ్యానికి కొను చెల్లించుకుంటూ చేరే చిన్న ప్రతిబుట్టికై కొను చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతులు కప్పించుకుంటూ అయ్యాం పనికి నొప్పుకుంటూ మమ్మల్ని మీరు క్రీస్తు వారు కష్ట నామంలో మృతుమారు తగ్గే స్తోత్రం ప్రభావ పరిశుద్ధులా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ మహిమ స్వరూప తండ్రి కృప మైడానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రవ్వా మమ్మల్ని సజీవలో నిలబెట్టుకున్నారు నాయన దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడు దేవుడు సహాయానికి వున్నాను ప్రవ దినానికి ప్రవ మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రహించి నడిపించడం అదిష్టమైన మేము పోరాలు తీసుకు నడిపించండి ఆయన ఇస్తు ప్రభ ఈ రోజు నాయన మీరు వాకింగ్ మాత్రం ఎన్నో విషయాలు మాత్రం ఆ కళ అక్కడ జీవితం ఏ రీతిగా ప్రవ ఏ శుభక జీవితం ప్రవా నేను ఏ రీతిగా ప్రభరితమైన ప్రభావ ఆయన ఇస్తూ ప్రభా ఆ ఆత్మీయ ఎట్లా అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రభావ ఆ మేము కూడా ఎదుగులాగా నేను సహాయపడని ప్రభావ ఆయన స్పిరిచువల్ లో ప్రభావ మేము ఎదగాల ఇస్త ప్రభావ నేనే నా ప్రభా నా తండ్రి మీరే సహాయపడమని ప్రాదిష్టమైన గొప్పదేవ ప్రతి దశలో ప్రభావ మీ ఆత్మతో మేము నింపబడాల అభిషేకం లేకుంటే ప్రభావ ఈ స్పిరిచువల్ లెవెల్స్ మేము అర్థం చేసుకోలేని ప్రభావ మీరు నూతన అభిషేకించండి ఇస్తే ప్రభావ ఇంకా ఆత్మీలోతులు మమ్మల్ని నడిపించమని ప్రధిష్టం అయినా గొప్ప దేవ ఈసీకే వర్ణాలు ప్రభావ ఎన్నోన్నో విషయాల ప్రభావం మీరు మా కొరకు దాచిపెట్టిన వాటిని ఈ కాలంలో ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావం మాకు రిలీజ్ చేస్తున్నారు ఆ ముద్దలు విపుతున్నారు ప్రభావం గ్రహించగలుగుతున్న ప్రభావ ఆయన మేము తెలుసుకోసిన ఇంకా ఎన్నో విషయాలునే ప్రభావం బైబుల్లోనైనా వాటి అన్నింటి చూపిస్తున్నారు ప్రభావికరించి దాని బట్టి నీకు వర్ణాలు ఈసే కృతజ్ఞతల ప్రభావ దాన్ని బట్టి మేము జాగ్రత్తగా మేము పరిశీలించే ప్రభావాటిని సంపూర్ణమే అర్థం చేసుకునే ప్రభావ మా జీవితంలో అవలంబించుకుని అనేకులు వాటిని అనుభవపూర్వంగా ప్రకటించేలాగానే మీరు సహాయపడమని ప్రార్థిస్తామేనా నా దేవ నా ప్రభు ఇటు ఎంతో కష్టతరమైన ప్రభావ అయినా కానీ ప్రభా ఉంది ప్రభా నేర్చుకోవాలని ప్రభావ ఆ స్థితికి మేము ఎదగాలని మాకు ఆసక్తి ఉంది ప్రభా ఆశగా ప్రాణాన్ని మీరు తృప్తిపర్చే దేవుడు వేసాయా నీకు నా ప్రభావ మా ఆశను తృప్తిపరచమని ప్రార్థిస్తాం అందరినీ ప్రభావ తృప్తిపరచమేనా మీ వాక్యంలో సంపూర్ణమైన సత్యంలో మేము ఇంకా పోవాలేసా ప్రభావ నా దేవ నా యోహన్ భక్తులు చెప్పినట్టునైనా ఎన్నో విషయాల ప్రభావిరు దాచిపెట్టిన ప్రభావ ఆయన ఇస్తున్న అనుభవాలు మేము మాకు అవి ఇస్తున్నారు ప్రవా రూపకంగా దర్శన రూపకంగా దాన్ని బట్టి నీకు వన్నాయ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నీకే వన్నా ప్రభావతా సంపూర్ణ మేము ప్రభావిత ధ్యానించాల ఆయన వాటిని అర్థం చేసుకున్న ప్రభావ అనికులు చూపించాలి సహాయపడమని ప్రార్థిష్టం మీరే మాకు సహాయకుల మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిష్టం ఏనాయన ఏసయా నా ప్రభి మేము మర్చిపోకుండా ప్రభావా వృద్ధమైన పలకలను రాసుకోవాలా ప్రభావ ఇటు మేము పాటించాలా ప్రాక్టీస్ చేయాలి ఇస్తే ఆ స్పిరిచువల్ స్థితికి మేము ఎదుగులాలని ప్రాక్టీస్ చేయాల ప్రభావ సంపూర్ణ సాగిపోవాలి ప్రభావలుగా మేము సాధ్యం ప్రార్థిస్తామన్న గొప్పదేవీ వర్ణాలిస్తాయా మీరే మా సహాయకులు నడిపించి మీరు నూతనమైన ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిష్టమైన ఇంక ఎంతమంది ప్రవ్వ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి బ్రదర్స్ మీరు ఆస్వాదించండి దీవించని ప్రవ్వ ఇంకా ఆన్లైన్ ప్రే ఎంతమంది ఈ వాక్యాలు ఇంటున్నారు ప్రభావ ప్రపంచంలో అయినా మీరు ఆస్వాదించాలని వాళ్ళ జీవితంలో మేలు అనుగ్రించండి ఈ సత్యని గ్రహించలేగనా వాళ్ళు మీరు ఆకర్షించుకునే ప్రభావ మీరు రక్షించుకోవాలని ప్రార్థిష్టమైన గొప్ప దేవ మీరు అద్భుతాలు ఆశ్చర్యకారు జరిగించమని ప్రార్థిష్టమైన గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ దీవించే వాళ్ళ నూతనంగా మీరు అభిషేక బలంగా వాడుకోండి వాళ్ళ పరిచయం సేవ జీవితం మీరు వాళ్ళ ఉద్యోగ స్థలంలో మీరు ఆశ్రవదించమని ప్రార్థం వాళ్ళ పిల్లల చుట్టూ మీకు కంచిపోయిన ప్రభావ అయినా మీరే సాయకుల ప్రభావానికి వంద ఎంతమంది ప్రభావ రాలేదు ప్రభావ ఆ కుటుంబాలు కూడా మీరు జాప్యం చేసుకుని ప్రభావ మీరు బలపరచాడు ప్రభావ మీరు ఆశీర్దించమని ప్రార్థిస్తున్న వాళ్ళ త్వరగా ప్రభావ మీ వార్తలను సంపూర్ణంగా ఎదుగులాగా మీరే ఆకర్షించుకోమని ప్రార్థిస్తామైనా ఒక వైరస్ బాధితులందరు మీరు తాకని స్వస్థపరచని ప్రభావ మరి విజృంభించి ప్రభావ ఒక వైరస్ ప్రపంచ దేశాలు పనిచేస్తుంది ప్రభావ అది త్వరలో మా దేశానికి రాబోతుంది ప్రవానైనా మేము జాగ్రత్తగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలనేకలు ప్రభావ ఉగ్రత నుంచి వాళ్ళు తప్పింపబడాలి ఈ సత్యను గ్రహించి ప్రవతించి వాళ్ళు మేల్కోవాలి ప్రవా అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం నుంచి ప్రభావ శారీకమైన జీవితం నుంచి వాళ్ళు పొంది ప్రభావ ఆత్మలో ఎదువి ప్రూచి ప్రభావ అనేకులు ప్రకటించలాగిన గొప్ప గొప్ప సేవకులు మా దేశం కలిసి లేవనెత్తండి ప్రభావ కాంగ్రిగేషన్ నుంచి లేవనెత్తండి ప్రతి సంఘం సర్వ సత్యములు మేము ఇక విషయాలు ధైర్యంగా మేము ప్రకటించాలా విశుదీకరించి మనుషులు చెప్పించాలి అనేకులకైనా ఇలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావా మేము ఎదుగులాగిన ప్రభావా ఓ ప్రభా మా ఆసక్తిని ఇంకా రెట్టిబుజమని ప్రార్థ్యమైన అనేక మేము పురుగులపాల అనేక ప్రభావం రేపాల ప్రభా ఈ సత్యం వైపు ప్రభావ ప్రేమతోనైనా అంటే అభిషేకాత్మీ నడిపి మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థమైన ప్రభావతి బ్రదర్స్ మీరు తాకాని ప్రభావ జాస్వాన్ కూడా మీరు తాకాని ప్రభా స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యం దయచేని ప్రభావ ఇంకా ప్రభా అభిరా కుటుంబం గురించి ప్రార్థిష్టమైన నాగ అబ్రహాం కుటుంబం నుంచి ప్రాధాన్యత ఇస్తాం ఎంతో మందిని అనారోగ్యం తున్నారు అందరూ తాకాని ప్రభా స్వస్థపచ్చండి సంపూర్ణమైన రక్షణ మార్గంలో నడిపించిన ప్రభావ వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆకర్షించుకోవాలి ప్రభావ అయినా మీరు ఆవిడ బహు తొరిగి ఉంది ప్రభావ అయినా మీరు ఆవిడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభా అయినా భ్రష్టత్వం బరీ విపరీతంగా ప్రభావ భయంకరంగా ప్రభావ ప్రపంచమంతా అన్యాయం అక్రమంతో నిండిపోయింది ప్రభావ బహు మోసంతో ఉండే అపవిత్ర ఈ లోకపు మాలేని మీరు తప్పించుకోవాలి ప్రభ ఆయన మేము ప్రతి క్షణ మా చూపుల్లో మా తలంపులో నడవల్లో సమస్త ప్రవర్తన ప్రభావ మేము పరిశుద్ధంగా మీకు అంగీకారాన్ని మేము జీవించాలి సహాయపడండి అలాంటి ఆత్మీయ నడిపింపులు మనం నడిపించాను ప్రభావ ఈ దినవంత ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించిన అయినా మేము మరి వంతలో ప్రభావ మాకు సరళం చేయడం విజయం తెచ్చేది మీ నూతనమైన కృపర్ మాకు అనుగ్రహించాను అయినా మీరే మాకు సహాయకులు నడిపించి ఇలాంటి శోదలను పడకుండా ప్రతి శోధం మీరు జయించాలా శోధనలు వస్తే ప్రభావన్ని మీరు జయించాలా ముందుకు సాగిపోవాలా ప్రభావ ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ కాకుండా ఇతర వాక్యం పట్ల మీ శ్రద్ద కలిగి ప్రభావ విశేష జాగ్రత్త కలిగి ప్రభావ మీ వాటిని మా రక్షణ మేము వరకు మీ రక్షణ ప్రభు మేము నిలబడాలి అన్ని కూడా మేము మీ జంతువులు నడిపించాలా అలాంటి అలాంటి సేవా జీవితంలో మాకు నడిపించండి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ప్రవ నా సన్ని తీవ ఇంకా వాతావరణ మాట్లాడుతుంటే ప్రభావ ఇంకా మేమేం తెలుసుకునేదాని అనిపిస్తుంది ప్రభావ ఎన్నో విషయాలు మా కొరకు పెట్టినారు ఉన్నతమైన తలంపులతో ఉన్నత మా ఎడల కలుగు తలంపులు బహు విస్తారమే ప్రభావ ఎన్నో విస్తారమైన ప్రభావ మా కొరకు దాచిపెట్టినారు ఆయన వాటి అన్నింటిని మేము మార్గం చూపించిన ప్రభావ వాటిని ఎత్తుక్కుంటూ ప్రభా ఆత్మీయంగా వాటిని అర్థం ముందుకు పోవాలి అనేకలు అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి ఈ ప్రభా పరిశుద్ధు మహోన్నతుడు సర్వోన్నతుల సర్వాధికారి సర్వృపాధి వందనాలు తెలుసుకుంటారు ప్రభావ ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియకుంటున్నాను తండ్రి ఆశ్చర్యకారుడు తల్ నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభావ ఆయన మమ్మల్ని ప్రేమించి భయంకరమైన చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులో మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు స్ఫూతులు స్తోత్రాలు చెల్లి ప్రభాక లేని వారిని ఏర్పరచుకున్న దేవుడవి తండ్రి తండ్రి ప్రభా విసర్జింపబడిన రాయి తలకు మూల రాయి అని ఆయన మాట్లాడిన దేవ మీకు వందనాలు ప్రభా మా జీవితంలో నా లెక్కనంలో నెరవేర్చిన తండ్రి మీకు వందనాల ప్రభా స్ ప్రభా ఆయన ఏపాటి వారము ఎవరినూ మమ్మల్ని లెక్క చేయనప్పుడు తండ్రి మీరు ప్రేమ చూపించి కృప చూపించి మీ బిడ్డలుగా మమ్మల్ని చేసినారు ప్రభా మీకు వందనాలు చూపురాడు ప్రభాయన విషయ నిజమైన అనేక మార్లునైనా యొక్క వాక్యాన్ని ధ్యానించి తండ్రి ప్రభా దాన్ని మరచిపోయి దాన్ని చేపట్టకుండా వాక్యానుసారంగా జీవించలేని వారిని గాను తండ్రి అనేక మార్లు బోధించి అనేకులు ఎదుట నాయన ఎన్నో గొప్ప మాటలు వర్ణించి కానీ చివరికి మా జీవితంలో వాక్యానుసారమైన జీవితం లేని వారి మేము ఉండి అంటున్నాం మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు ప్రభా వానుసారంగా జీవించే వారంగా మేము సాయం చేయండి ఎప్పుడు దారి వాళ్ళు మేము ఉండితకు సాయం చేయండి ప్రభానైనా ఏ సురజ ఓపికము తండ్రి ప్రభా నిగ్రహ శక్తిని మాకు దయచేయండి ప్రభా పాపాన్ని పారిపోయే మనసును మాకు దయచేయండి తండ్రి తండ్రి ప్రభా వీతల వాటిని మేము పడిపోకుండా ఉండుటకు సహాయం చేయండి శక్తిని దయచేయండి నాయన ఈసారి ప్రభావి యొక్క శక్తిని నాయన మేము పొందుకుని వారముగా జీవించే వారముగా ఉండటకు సహాయం చేయండి ఆయన వితబడిన వాటిని మా హృదయంలో ఫలించినట్లు సహాయం చేయండి నాయన అయ్యా తిమ్మోతి గారితో పౌలు గారు చెప్పి ఉన్నారు ప్రభా అన్ని విషయంలో మిత్రుగా ఉండని సువార్తను ప్రకటించును తండ్రి ప్రభా భక్తిని విశ్వాసమును ప్రేమను ఓరుకు సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడుము అని తండ్రి ప్రభా వీటి విషయంలో నాయన మేము నాయన ఆసక్తి కలిగి జీవించే వారముగా ఉండేటకు సహాయం చేయండి ప్రభాయనా వేషధారణ పైభక్తి తండ్రి ఆచారాలు నాయన ఒక తండ్రి ఒక మతపరమైన విధానము మా జీవితంలో లేకుండా సహాయం చేయండి ప్రభా బ్రతకట క్రీస్తు చావైతే లాభం అనే మారిగా సహాయం చేయండి ప్రభా నాయన అనేకుల్ని వెలిగించే వారముగా ఉండాలి తండ్రి ప్రభా నాయన హెచ్చు వాటి అందు మనస్సు నుంచ తగ్గు వాటి అందు మనస్సు నుంచి వారిగా మేము ఉండటాకి సాయం చేయండి ఆయన మీరు చెప్పారు గీదలకు సువార్తను ప్రకటించండి తండ్రి అటు మనసు కలిగి మేము జీవించే వారంగా ఉండిటాకి సాయం చేయండి మమ్మల్ని ఎవరో వెలిగించున్నారు ప్రభా అది మీరే మేము కూడా అనేకులను మీకు పరిచయం చేసే వారంగా మేము ఉండుతాకు సహాయం చేయండి ప్రభా నాయన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు స్పందనలు తెలియజేసుకుంటున్నాను తండ్రి కోవిడ్ పేషెంట్లను వలస కూలీలను రైతులను తండ్రి మీ చేతులకు అప్పజెచ్చున్నాం వారికి సహాయం అందించండి రెండంతల ఫలము దయచేయండి ఆయన వ్యాధి నిరోధక శక్తిని దయచేయండి ఆయన స్వస్థతను అనుగ్రహించండి మరీ ముఖ్యంగా తండ్రి వారికి రక్షణను మారు దయచేయండి ప్రభా ఒక అవకాశమున్న దయచేయడం వేడుకొని తండ్రి వందనాలు స్తోత్రాలు ఆయన వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పరిస్థితి బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ఆ మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక తండ్రి ప్రభ నాయన ఒక భారము కలిగి తండ్రి వైరాగ్యముతో సువార్తను మూసుకుని వెళ్తున్నారు ఆ బిడ్డలకి నాయన త్రోడుగా ఉండండి సహాయం చేయండి ఆయన వారిని బలపరచండి తండ్రి వారికి నాయన త్రోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన అట్టి మనస్సును మార్గుడు దయచేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా అల్పకాలం ఈ యొక్క సుఖభోగాల్ని విడిచిపెట్టి తండ్రి ప్రభా నాయన మా గురి మా పరుగు పందెములో ఆ గురి యొక్క పరిగెత్తే వారంగా తండ్రి ఈ శరీరాన్ని లెక్క చేయని వారంగా విసర్జించే వారంగా ఉండటం చేయండి బలపరచండి నాయన మాకు సమాధానం దయచేయండి తండ్రి శాంతిని అనుగ్రహించండి ప్రభా అనేకులు తండ్రి ప్రభాయన నా యొక్క సేవకులు నాయన నిద్రించి ఉన్నారు ప్రభా ఆయన వారి స్థానంలో మీరుండి ఆయన ఆ సంఘాలను నడిపించమని వేడుకొని చూంటున్నాం ఆ కుటుంబాలకు ధైర్యును దయచేయమ పోషణను దయచేయమని వేడుకొని చూంటున్నాం సహాయాలు నమ్మించాలి ఆయన జాశ్వతను బట్టి ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి సమాధానం దయచేయండి ఆయన ఆర్థికపరమైన సహాయం దయచేయండి అదేవిధంగా ఆ కిడ్నీలను ముట్టండి కన్నులను ముట్టండి బ్రహ్వా సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆ బిడ్డకు నేరుగా ఉండండి కుటుంబంలో సమాధానం దయచేయండి విచారమును కొట్టివేయండి ప్రభా ఆయన గొప్ప కార్యాలను చేయండి మిమ్మల్ని ఆటిని సంపూర్ణ స్వసేయండి శామన్న గారు వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వాటిని కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా నిలబెట్టమని వేడుకొని తుంటున్నాం ఆయన వాళ్ళ కుటుంబాలకు ఆయన తల్లి లేని లోటును ఆయన ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు లేని మిమ్మల్ని ఆదరించుతున్నాను అన్నారు ఆయన వారికి ఆదరణను ధైర్యమును ఆయన ఈశయ తండ్రి గొప్ప నాయన నిరీక్షణను వారికి దయచేయమని తమ తల్లితో కలుసుకునే వారుగా ఆయన గొప్ప ధైర్యమును దయచేయమని బెడుకొని వచ్చున్నాం సహాయం చేయండి ఆయన మా సహోదరులు అనేకులు రాలేని పరిస్థితిలో ఉంటున్నాం రామ్ లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి పని పాటలలో వారి ఆరోగ్య విషయాలలో వారి పరిచర్లో వారికి తోడుగా నీడుగా ఉండండి ప్రభా ఆయన వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దీని ఆశీర్వదించండి బలపరచండి ఆయన అదే మరిగా నాయన ఈ యొక్క మా యొక్క దేశము నాయనా ఆరాధనతో కూడి తండ్రి ప్రభా క్రైస్తవుల పట్ల వివక్ష చూపుచూ తండ్రి అనేక దాడులకు పాల్పడుతూ తండ్రి అవమానపరుస్తూ తండ్రి క్రీస్తుని అని వేలెత్తి చూపించి అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభా ఆ ప్రజల్ని నాయన నీ సేవకులుగాను నీ యొక్క బోధకులుగాను నీ పరిచారకులుగాను చేయమని వేడుకుంటున్నా సహాయం చేయండి వారికి సమర్పితమైన జీవితం వరకు దయచేయండి బలపరచండి ఆయన అదే విధంగా అవుట్ రీచ్ కి వెళ్ళనై ఉండగా తండ్రి అక్కడ గొప్ప కార్యాలను జరిగించండి ప్రభు ఆయన ఎందు నిమిత్తం వెళ్తున్నామో అది నాయన అది నాయన అపవాది దాన్ని ఏది ఒక ఉపయోగం లేని ఒక ట్రావెలింగ్ గాను ఒక ఔట్ గాను జరిగించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ అపవాదీ క్రియలన్నీ ఏ శ్రమంలో లయమైపోయిన అక్కడ వెలుగుని ప్రకాశంపచేయమని వేడుకొని ఉంటున్నాం ఎందుకని వెళుతున్నాము ఆ యొక్క కార్యం అంతా సఫలం పరచమని వేడుకనిస్తుంటున్నాం తండ్రి ప్రభా మీ యొక్క పరిశుద్ధ పాదాలకు ఆయన మీ పవిత్రతకు నన్ను నేను నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభు మీ ప్రికుమారుడు అయినటువంటి ఏసుక్రేస్తు పరిశుద్ధ నమ్మను ప్రార్థిస్తూ వాడికి వేడుకుంటున్నాను తండ్రి చె అబ్బ్రా మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో ఉంటూ ఉంటాం ఇక్కడ చిన్న మందగా మేము కొడుకున్నాం మిస్తు మా మధ్యలో మీరు దిగిరండి మనం మీరు వాక్యంతో మాట్లాడేస్తు వాక్యం సభ మా మనసులో మేము పెట్టుకుని జీవిస్తూ ఉండాలా ఎప్రభా దాని ప్రకారం మేము నడవాలా ఇస్తు మాలో వెలుగుని మేము ఇతరులకు మన అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డలు మీరు ముట్టండి స్వస్థపరిచేయండి మరి అదే విధంగా చేస్తూ ప్రభా పడిపోయిన వాళ్ళ ఉజ్జి ప్రాడుస్తున్న ప్రభావం లేవనెత్తే అందిస్తుభ మళ్ళీ ఎందుకు ప్రభావ జీవించి లేని విశ్వాసంలో వాళ్ళని బలపరిచేయండి వేస్తు ప్రభా యొక్క పరిచర్ చేస్తుండగా వాళ్ళకు వేస్తు ప్రభా వాళ్ళ ఎంతమంది ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఇబ్బందుల విడుదల దేయండి మరీ ముఖ్యంగా చేస్తు ఈ తెగులను ఎంతమంది బాధపడుతు ఎంతమంది అనారోగ్య పాలేరు స్వస్థపరిచండి మంచి ఆరోగ్య బలం దయచేయండి అదే ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వాళ్ళకి దయచేయండి మరి ముఖ్యంగా ఇతర దేశాలలో మళ్ళీ లాక్డౌన్ వచ్చింది వేస్తు వాళ్ళ దేశాలలో వాళ్ళు చేసిన తప్పులను క్షమించవాలా వాళ్ళ సత్యం ప్రకారం జీవించాలా వాక్యం ప్రకారం నడవాలా నువ్వు గొప్ప తరం మీరు జరిగించండి గొప్ప విజయాన్ని మీరు దయించండి ప్రతి ఒక్క బిడ్డ నీ మోకాలు ఉండాలని అనుకున్న వేస్తున్నా నీ రాకడాకేస్తు దగ్గరలో ఉంది అంతలో లోకం మొత్తం మారాలా రక్షణ పొందాలా జీవించాలా ప్రేమగా జీవించాలా ఓపికగా ఉండాలా అనే శుకృభ నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి పరిచర్య చేస్తున్న బిడ్డలను స్వస్థపరిచేయండి వాళ్ళు చేసే సేవలో మీరు కట్టి ఫలింప చేయండి వాళ్ళకి ఎలాంటి శోధన గానీ ఎలాంటి ఉండండి ప్రతి ఇబ్బందులు మీ విడుదల దయచేయమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం తదిన్నా ప్రార్థించి ఇక ని వర్షేవాలు అయితే కృప స్తోత్రాలను అయినా ఈ దర్శకాలం అంతా మీరు మాది కాపాడంలో మీకు కొనగలుగుతుంది వివిధ కాలం నుంచి మీరు మాకు రాయిన ప్రాణాలు ప్రాధాన్యత పాల్గొనేలాగా మాకు ఆచరించేలాగా మీరు ఇచ్చే అవకాశం బట్టి మీకు అనగా ప్రభావ వారిని సత్యాలను నేను గ్రహించాలి నేను తిరిగి తిరిగి నేను ధ్యానించాల ప్రభావ ఇది మా మనసుకు అందరమా మా హృదయలకు అందరికి ప్రభావ దాని మీ యొక్క ఆత్మధారణ వీటిని ఏ రీతిగా మేము కై కొన్ని మా జీవితంలో అవలంబించకొని మీరే మార్గం దయచేయని ప్రార్థిస్తాం ఆత్మకు ఆసక్తి అయింది ప్రభా ఇక ఆత్మీయ విషయాన్ని గ్రహించాలా వైస్వ సంఘాన్ని సిద్ధపరచాలా మీ అందరి సంపూర్ణంగా ఎదుగులాగా సంపూర్ణమైన జీవం అబర్నెంట్ లైఫ్ అని మీరు చెప్పినారనైనా అది పొందుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తాం వైరస్ బాధితులను ఆదరించండి స్వత్త దయచేయండి విజృంభిస్తుంది ప్రభావ సెకండ్ వేవ్ యూరో కంటే స్ప్రెడ్ అవుతుంది మీరే సహాయపడండి కీకరించండి మీ బిడ్డల పట్ల కనుక చూపించండి సేవకులన్నీ తన మరి కాపాడండి ప్రమాదానికి బాధ్యతలు కాకుండా బాధితులు కాకుండా కాపాడండి తండి ప్రతి వైరస్ బాధితులను ఆదరించండి స్వచ్ఛత ఇచ్చండి కుటుంబాన్ని ఆదరణ ఇచ్చండి సంఘాలను పోషించండి బలపరచండి సేవకులు తన మళ్ళీ అన్ని విషయాలు గ్రహించి మీ యొక్క పరిచయం ఏ రీతిగా చేయాలి వాళ్ళకి అదే మీరే మార్గం దేశం చీకటి దగ్గర కలిసి అనుబంధించి అనుభవించినటువంటి అభిషేకం అనిపించి మనకు మనుషులకు బెదల కల్పించా వారందరినీ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి తెలివింపజేయాల కేవలం అది మీ ద్వారానే సాధ్యం లేదు మేము కేవలం సాధన మీ ద్వారా ఎందుకు నడిపించి మంది మీ రాకవసీలు పరుచుకోండి దినమంతా మీకు సాధ్యం నడిపించామని ఏం తండ్రి కృపరి రెగ్యులర్ అండి సెంటర్ అండి అందరూ ఫ్లేదు